శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో ఇరవై ఎనిమిదవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము స్వప్రకాశయ కుత అవిద్య తమ్ వినా కథమావృతి ఇత్యాది తర్కజాలాని స్వానుభూతి అని ఇరవై ఎనిమిదవ శ్లోకం తెలుసుకున్నాము జీవునికి అనాది అవిద్య చేత ఆవరణము కలిగింది ఆవరణము చేత విక్షేపం కలిగింది ఆవరణం అంటే స్వరూపాన్ని కప్పి పెట్టినటువంటి ఆవరణ ముందు ముందు ఏడవ జీవునికి సప్తావస్థలు చెప్పేవాడు ఉన్నాడు గ్రంథకర్త ఏడు అవస్థలు ఉన్నాయి ఏది అంటే అజ్ఞానము ఆవరణము విక్షేపము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము శోకనాశనము అతిహర్ష అని ఏడు అవస్థలు చెప్పేవాడు ఉన్నాడు అందులో ఇక్కడ అజ్ఞానము ఆవరణము విక్షేపము చెప్పినాడు అజ్ఞానము అంటే ఏమి కూటస్థం నా ప్రబుద్ధతే కూటస్థుడిని నేను నాకు తెలియదు మరి ఆవరణం అంటే ఏమిటి నా నాస్తి కూటస్థ కూటస్థుడు ప్రతీతి అవటలేదు మరియు లేడు లేనే లేడు ఉంటే ప్రతీతి కావాలి కానీ ప్రతీతి అవట ఎందువల్లనైతే ప్రతీతి ఎగుటో లేడు అందువల్ల లేడు నా భాతి నాస్తి అని ఇది ఆవరణ ఈ ఆవరణము చేత విక్షేపం ఇక నేను జీవుని కర్తను భోక్తను సుఖిని దుఃఖిని అనేటువంటి ఈ దేహాదిక ప్రపంచము మరియు దాని యొక్క జ్ఞానము ఇదే విక్షేపం ఉనబడుతుంది ఈ విక్షేపం ఎందుకు వచ్చింది అని అంటే అనాది అన్నాడు గ్రంథకర్త అనాది అవివేకం అంటే కూటస్థ జీవుల యొక్క వివేకము చేయనందు వల్ల ఈ భ్రాంతి కలిగింది ఆ అవిచారమే ఆ అవివేకమే అవిద్య అనబడుతుంది అని గ్రంథకర్త చెప్తూ ఉంటే శంకరాకారుడు అంటాడు స్వామీజీ మీరు వేదాంతులు ఆత్మకు స్వయం ప్రకాశం అని చెప్తారు కదా మరి ఆత్మ ఒకవేళ స్వయం ప్రకాశం అయితే దాని ఎందు ఉండేది ఎలా సంభవిస్తుంది అంధకార ప్రకాశములకు ఒక చోట ఉండేది సంభవిస్తుందా సూర్యుని ఎందు చీకటి ఉండేది సంభవిస్తుందా ఎందుకంటే పరస్పర విరోధం గలవి ఉన్నాయి అలాగే ఆత్మయందు అవిద్య కూడా ఉండుట సంభవించదు ఒకవేళ ఆత్మయందు అవిద్య ఉంది అంటే ఏ సంబంధం చేత ఉంది సమవయ సంబంధం చేతన సంయోగ సంబంధం చేతనా ఆత్మ అయితే అసంగోయం పురుష అది దేని చేత సంబద్ధమే లేదు నిర్లేపమున్నది మరి అవిద్యకు దానికి ఏం సంబంధము సంబంధ అనుపత్తే అవిద్య అభావే సంబంధమే కుదరకపోతే అవిద్య ఆత్మయ ఉండేందుకు అవకాశమే లేదు ఎప్పుడైతే అవిద్య ఉండటం సంభవించదో తత్కృతం ఆవరణం దుర్నిరూప్యం ఆ అవిద్య చేత కలిగేటువంటి ఆవరణ కూడా నిరూపించడానికి రాదు తదభావే చ తన్మూలక విక్షేపస్య అభావ ఎప్పుడైతే ఆవరణయే లేదో ఆవరణయే మూలముగా కలిగినటువంటి కారణముగా కలిగినటువంటి విక్షేపము కూడా సంభవించదు విక్షేపభావేత జ్ఞాన నివర్త అనర్థశ అభావ విక్షేపమే లేకపోతే జ్ఞానము చేత నివర్తింపబడు అనర్థము సంభవించదు అనర్థమే లేకపోతే జ్ఞానం యొక్క మరి జ్ఞానాన్ని ప్రతిపాదించేటువంటి శాస్త్రము అప్రమాణికములైపోతాయి అనేటువంటి గొప్ప తర్కజాలాన్ని అల్లినాడు పూర్వపక్షి దీనికి అంతటి పూర్వం చెప్పినటువంటి అగ్నిజనుల యొక్క అనుభవం నే సమాధానంగా చెప్పినాడు సానుభూతి గ్రసత్యసవు అన్నాడు ఒక విద్వాన్ పురుషుడు వేరొక అగ్ని పురుషునికి అడిగినాడు అనుకోండి ఏమయ్యా నువ్వు కూటస్థుణ్ణి ఎరుగుదువా అని అంటే ఏమంటాడు కూటస్థం నా ప్రబుద్ధితే నా భక్తి స్తి కూటస్థ ఇది బుద్ధ్వ వదచ్చే కూటస్థుని నేను ఎరుగను అతడు ప్రతీతి అడు అందువల్ల లేడు అనేటువంటి అవిద్య యొక్క అనుభవము మరియు ఆవరణ యొక్క అనుభవము అగ్ని జనులు వ్యక్తం చేస్తూ ఈ అనుభవమే ఈ పూర్వపక్షు యొక్క ఈ తర్కజాలన్నంతటిని కూడా గ్రసించి మృంగి వేస్తుంది నాశనం చేస్తుంది అని సమాధానం చెప్తున్నాడు నను ఇప్పుడు చూడండి తొంభైవ అంకం నను అనుభవస్ ఉక్త తర్క విరోధన ఆభాసత్వాత నా తేన తత్వ నిశ్చయ ఇది ఆశంక్య స్వామిజీ చూడు ఏదైతే అగ్నిజనుల యొక్క అనుభవాన్ని మీరు చూపెట్టారో ఈ అనుభవము మా తర్కాన్ని ఖండించి తత్వము నిర్ణయింపజాలదు అది అనుభవం మీరు అంటున్నారు అనుభవం కాదు అనుభవ ఆభాసం ఉన్నదది అని శంకారుడు శంక చేస్తే అనుభవ ప్రామాణ్య అనభ్యుభగమే కేవలం తర్కస్య నిశ్చాయకత్వ స్వేన ఏ అభ్యుపగత తత్వ నిశ్చయ్ ఇత్యాహ అప్పుడు సిద్ధాంత్ అంటాడు ఈ విధంగా శంక చేశావు కదా ఈ అనుభవాన్ని ప్రామాణికంగా స్వీకరించకుండా అది అనుభవ ఆభాసం చెప్పి మా తర్కంను ఖండింపజాలదు తత్వమును నిశ్చయింపజాలదు ఈ అనుభవము అని ఆ అనుభవాన్ని అంగీకరించకపోతే కేవల తర్కకే నిశ్చాయకు పనికు తెరే అంగీకార కియా హోనితే కేవల తర్కమును ఆశ్రయించినావు నీకే అంగీకారం ఉన్నది తర్కం అనుభవం పట్ల అవిశ్వాసం ఉన్నది నీకు అనుభవం పట్ల విశ్వాసం లేదు తర్కం నీకు విశ్వాసం ఉన్నది కేవల తర్కమును ఆధారం చేసుకున్నటువంటి నీకు ఎన్నటికి కూడా తత్వ నిశ్చయం కానే కాదు అని పూర్వపక్షి సిద్ధాంతి అంటున్నాడు కేవలం తర్కం మీద ఆధారపడి ఎన్నటికి కూడా నువ్వు తత్వ చేసుకోలేవు అసలు జ్ఞానమే కలిగేది నీకు మోక్షమే కలిగేందుకు అవకాశం కేవలం తర్కమును ఆధారం చేసుకోవద్దు ఇతనే నానమితో పేర్త కుసలయరా నువ్వు మాతృభి అభియుక్త రేర అన్యతపద్యతే అనంటూ వాక్యపదీయము అని ఒక మహాన్ గ్రంథం ఉన్నది శ్రీ భర్తృహరి అనేటువంటి మహాత్ముడు రాశాడు ఆయన అంటాడు ఇతనే నాను మితోప్యర్థ ఎంతో ప్రయత్నం చేత ఎంతో పురుషార్థం చేత అనుమానం అనేటువంటి చేత తర్కం చేత ఏదైనా ఒక విషయాన్ని నిశ్చయం చేశాడు అనుకోండి ఆ విషయాన్ని అతనికంటే కుశుడైనటువంటి ఇంకొక విద్వాన్ తన యొక్క తర్కాన్ని స్థాపన చేస్తాడు అభియుక్తరై అనే ఇక అతని కంటే కూడా ఇంకా కుశుడైనటువంటి తార్కికుడు వచ్చి ఇతని తర్కాన్ని ఖండన చేసి అతని తర్కాన్ని స్థాపన చేస్తాడు ఇట్లా ఒకరికంటే ఒకరు అధికమైనటువంటి తార్కికులు ఉన్నారు ఈ విధంగా తర్కము ఎప్పుడు కూడా స్థిరపడదు తర్క ప్రతిష్టానాత్ అని బ్రహ్మ సూత్రంలో కూడా వేద వ్యాస చెప్తారు తర్కము ఎప్పుడు కూడా ప్రతిష్ఠితమై ఉండదు స్థిరపడి ఉండదు తర్కం తర్కొ ప్రతిష్ట స్మృతయో విభిన్నా నైకో మతం ప్రమాణం ధర్మ తితం గుాజను పంథా మహాభారతము యక్ష ప్రశ్నల్లో వస్తుంది ఒక సరస్సులో నీరు తీసుకొస్తా అని సహదేవుడు పోతే అక్కడ ఒక యక్షుడు ఉంటాడు ఏ సహదేవ నీవు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పితేనే గాని నువ్వు నీళ్లు తీసుకుపోవడానికి అధికారి నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు నీరు తీసుకెళ్లవు నీకే హాని కలుగుతుంది అని హా నీ లెక్కేందని ముంచుకుంటాడు నీళ్లు ముంచుకోమ వెంటనే అక్కడ పడిపోయి చచ్చిపోతాడు అట్లా ఒకరినక ఒకరు ఒక రనక ఒకరు భీముని పర్యాంతం పోతారు ఆ యక్షుడిని ధిక్కరించి అతనికి సమాధానం చెప్పకపోతే అక్కడనే చచ్చిపోతారు వీరందరు పోయినవారు పోయినట్టు అటు పోయారు అని చివరికి ధర్మరాజు వస్తాడు ధర్మరాజు వచ్చి అయ్యయ్యో నా తమ్ములందరు చచ్చిపోయారే వీళ్ళందరి మరణానికి హేతు ఎవరు కారణం ఎవరు అని దిక్కులను ఉద్దేశించి గుంతెత్తి అరిసి అడిగితే అప్పుడు యక్షుడు అంటాడు చూడు హే ధర్మరాజా నీటి కోసమని వచ్చినటువంటి వాళ్లకు నేను ప్రశ్నలు అడిగితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నన్ను ధిక్కరించి నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి వారు మరణాన్ని పొందినారు నీవు కూడా నీరు కావాలన్నా నీ తమ్ములు జీవితంలో ఉండాలన్నా నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను నా ప్రశ్నలకు నువ్వు సరి అయిన సమాధానం చెబితే నీ తమ్ములు నీకు దక్కుతారు లేకపోతే మరణం పాలవుతారంటే అని అంటే సరే ఏం అడుగుతావు అడుగు అన్నప్పుడు అక్కడ అనేక ప్రశ్నలున్నాయి చాలా ప్రశ్నలున్నాయి అందులో ఇదొకటి తర్కో ప్రతిష్ట తర్కము అప్రతిష్ఠితమైనటువంటిది స్థిరమైనటువంటిది కాదు అంటే తత్వ నిశ్చయాన్ని ఒకడు బుద్ధిమంతుడు తర్కం చేసిండనుకో వాని కంటే కుశరుడు వాని తర్కాన్ని ఖండాన చేసి తన తర్కాన్ని స్థాపన చేస్తాడు అతని కంటే కుశరుడు అతని తర్కాన్ని ఖండన చేసి మళ్ళీ తన తర్కాన్ని స్థాపన చేస్తాడు ఈ విధంగా ఏకహాపి ఋషి అస మతం ప్రమాణమితి నా స్థాపితవాన్ ఏ ఒక్క ఋషి కూడా ఏ ఒక్క ముని కూడా నా మతము స్థిరమైనది అని స్థాపించలేకపోయాడు ఎందుకనంటే ఎంత మంది కని సమాధానం చెప్తావు ఎందుకంటే పుర్రకో బుద్ధి జుహకో రుచి అని చెప్పినట్టు ఎంత మందికని తత్వాన్ని బోధించి తత్వం నన్ను స్థిరపరచగలవు చెప్పు నా మతము నిర్దిష్టమైనది అనే ఏ ఒక్క ఋషి కూడా చెప్పలేకపోయాడు తన మతాన్ని స్థిరపరచలేకపోయాడు అలా స్థిరపరచగలిగితే మరి అనేక మతాలు ఎందుకు ప్రబలిపోయినాయి అనేక మతాలు ఎందుకు చెలరేగినాయి చెప్పండి సాంఖ్యము యోగము పూర్వమీమాంస ఉత్తరమీమాంస న్యాయము వైశేషికము ఇంకా అనాస్తికులు నాస్తికులు ఇవన్నీ ఎందుకు ప్రబలినాయి ఒక్క మతంను కూడా ఏ ఋషి కూడా ఇది నాలి నిర్దిష్టమైనటువంటిది స్థిరమైనటువంటి మతము అని చెప్పలేకపోయాడు స్థాపన చేయలేకపోయాడు స్మృతయో విభిన్నాహ శృతయో విభిన్నా ఎవరికి కావలసినటువంటి శృతులు స్మృతులు వారికి ఉన్నాయి వేదంలో కూడా అనేక ఉపనిషత్తుల్లో కొన్ని ఉపాసన పరం ఉన్నాయి కొన్ని కర్మ పరం ఉన్నాయి కొన్ని యోగ పరం ఉన్నాయి ఏవో కొన్ని జ్ఞానపరమున్నాయి మరి యువనికి నచ్చింది వాడు పట్టుకొని పోతూ ఉన్నాడు ఏది పరమ గమ్యాన్ని చేరుస్తుంది అనేది విచారం లేదు వానికి నచ్చింది పట్టుకొని పోతున్నాడు ఎవరెవరో జనజన్యంలో మునిగిపోతున్నారు అందువల్ల ఏ ఒక్క ఋషి కూడా నా మతం స్థిరమైనది నిశ్చయమైనది అని స్థాపన చేయలేకపోతున్నాడు ఎందుకు తర్కో ప్రతిష్ట తనకంటే కుశరుడైన ఇంకో తర్కికుడు ఇతన్ని ఖండించి అతని తర్కాన్ని స్థాపన చేస్తాడు అతని కంటే మరొకడు అతని కంటే మరొకడు అందుకని ధర్మస్య తత్వం నిహితం గుహాయా మహాజనో నగత సపథా ధర్మస్య తత్వము ధర్మం యొక్క యథార్థ స్వరూపము గుహాయాహితం అది హృదయ గుహలో ఉంది అయితే దాన్ని ఎవరు కూడా నిర్ధారణ చేసి నిశ్చయంగా స్థాపన చేయలేకపోతున్నాడు సాక్షాత్ అవతార పురుషుడైనట్టు భగవంతుడే స్థాపన చేయలేకపోతున్నాడు ఎన్నో అవతారాలు ఎత్తి ఎంతో మంది దుర్మార్గులు చంపినాడు కానీ అధర్మం ఆగిపోయి ధర్మమే నాలుగు కాళ్ళతో నడుస్తుందా అలాగైతే మరి ఈ అరాచకాలే ఈ కలియుగంలో భగవంతునితోనూ కూడా కాలేదు మరి ఇక దీనికి పర్యవసానమే లేదా అని అంటే ఉంది మహాజను ఏ నగత సపంతహ అనేక మహాత్ములు ఏ మార్గం నుండి వెళ్తున్నారో అదే మార్గం శ్రేయస్సు అదే మార్గం శ్రేష్ఠమైనది అని నిశ్చయించుకొని వెళ్ళాలి అంతే వ్యాస వాల్మీకి వశిష్టాది మహర్షులందరూ ఏ మార్గం నుండి వెళ్తున్నారో ఆ మార్గమే శ్రేష్ఠమైనది దాన్ని అనుసరించే శంకరుల వారు అతన్ని అనుసరించినటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళు తరిస్తున్నారు అంతేగాని ఏ చెప్పినటువంటిది పరమ ప్రామాణికం కాదు మహాజను ఏ మహాత్ములైనటువంటి అనేక మంది ఏ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళ మార్గం సరి అందువల్ల తర్కము సుస్థిరమైనటువంటిది కాదు తత్వ నిశ్చయాన్ని చేధానం చెప్పడానికి ఇరవై తొమ్మిదో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు స్వానుభూత విశ్వాసే తర్కస్ అనవస్థితే కథం వాతర్కి కం మన్య తత్వ తర్కస్య అనవస్థితే తర్కము సుస్థిరమైనటువంటిది కాదు మరియు స్వఅనుభవనందు విశ్వాసము లేనప్పుడు తర్కము స్థిరము కానప్పుడు తర్కికం మన్యహ కథం వా తత్వ నిశ్చయం ఆపునియా ఇక ఈ తార్కికుడు తర్కమునే నమ్ముకున్నటువంటి వానికి తత్వ ఎలా కలుగుతుంది అనుభవం విశ్వాసం లేదు కేవలం తర్కాన్ని నమ్ముకున్నాడు తర్కమునే ఆశ్రయించాడు కేవల తర్కము చేత తత్వ నిశ్చయాన్ని ఎలా పొందగలడు అని సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు తొంభై అంకం నను అనుభవ తాయక తప్ప అనుభూయమానసావితానాయ తర్క అని అభ్యుపేత్యత్యాశంకా అనూద్యా తర్హి అనుభవానుసారేణర్కో వర్ణనీయో నద్విరోధన ఇహ అప్పుడు పూర్వపక్ష అంటాడు సరే స్వామిజీ కేవల తర్కము తత్వ నిశ్చయాకము కాదు అనుభూయమానస్య అర్థస్యా సంభావితత్వ జ్ఞానాయ అనుభూతమైనటువంటి ఏదైతే అర్థము ఏది విషయం ఉన్నదో అది సంభవింపచేయుట కోసము నిశ్చయం చేయుట కోసము తర్క అభ్యుపేతవ్య తర్కము కూడా స్వీకరించదగినదే అనుభవము నిర్దిష్టము అని నిశ్చాయక జ్ఞానం కలగాలి అనంటే తర్కాన్ని కూడా ఆశ్రయించాలి కదా స్వామిజీ ఎందుకంటే కొన్ని గుణదోషాలు ఉంటాయి ఏదైనా ఒక విషయంలో చర్చించేటప్పుడు గుణదోషాలు ఉంటాయి ఆ గుణదోషాలను తర్కం చేత మనం విచారించి ఏది యోగ్యము ఏది అయోగ్యం అని విచారం చేయవలసి ఉంటుంది అక్కడ తర్కమే అవసరం ఉంటుంది తర్కాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది అనంటే నీకు ఒకవేళ తర్కము కూడా అవసరము అనేటువంటి కనుక ఉన్నట్లయితే తర్హి అనుభవానుసారైన తర్క వర్ణనీయ అనుభవానుసారంగా తర్కం చెయ్యి కాని అనుభవానికి విరోధంగా వెళ్లి తర్కం చెయ్యకు శృతి అనుసారంగా అనుభవానుసారంగా తర్కం చెయ్యి కాని కేవలం తర్కం పైన ఆధారపడి ఉండకు అని సమాధానం చెప్తున్నాడు ముప్పయో శ్లోకం బుద్ధి ఆరోహాయ తర్కే అపేక్షనుభూతి అనుసారేణు తర్కెతాం బుద్ధి ఆరోహాయ తర్క చే అనుభవం దృఢపడు కోసం అని తర్కం అవసరం ఉంది అని అంటే తథా సతీ అలాంటప్పుడు స్వానుభూతి అనుసారే తర్కెతాం స్వ అనుభవానుసారంగా తర్కం చెయ్యి మాకు తర్కెతాం కానీ కుతర్కం మాత్రం చెయ్యకు అనుభవానికి విరుద్ధంగా శాస్త్రానికి విరుద్ధంగా కుతర్కం మాత్రం చెయ్యకు శాస్త్రానుసారంగా అనుభవానుసారంగా ఆ అనుభవం దృఢపడుటకై తర్కం అవసరం వస్తే అనుభవానుసారంగా తర్కం చెయ్యి కాని తర్కం మాత్రము చేయకు అప్పుడు శంకరుడు అంటాడు కహ అస అనుభవ ఏదనుసారే తర్క వర్ణనీయ ఇది ఆశంకాయా పూర్వోక్తం అవిద్యాది గోచరం అనుభవం స్మారయతి అయితే అనుభవము అనుభవము అంటున్నారు ఆ అనుభవం అంటే ఏమిటి ఏ అనుభవం అనుసారంగా తర్కమును చేయవలే అని మీరు చెప్తున్నారు కదా ఆ అనుభవం అంటే ఏమిటి చెప్పండి అనంటే బ్రంతకర్త పూర్వోక్తం అవిద్యాది గోచరం అనుభవం స్మారయతి పూర్వము అగ్నిజనుల యొక్క అనుభవం ఏదైతే కూటస్థం నా ప్రబుద్ధ్యతే నా భాత్య నాస్తి కూటస్థ అనేటువంటి అనుభవం ఉన్నదో కూటస్థుని నేను ఎరుగను కూటస్థుడు ప్రతి చెబుటలేడు కూటస్థుడు లేడు అనేటువంటి అవిద్య ఆవరణల యొక్క ఏ యొక్క అనుభవం చూపెట్టాడు ఆ అనుభవాన్ని ఇక్కడ తెలుసుకో అనుభవం అంటే వేరే కాదు అంటే కూటస్థుడు అవిద్యకు ఆశ్రయం ఉన్నాడు కూటస్థుని అందే అవిద్య ఉంది అని స్వీకరించు ఈ అనుభవానుసారంగానే తర్కం చెయ్యి కానీ కూటస్థుడు ప్రత్యేకాత్మ స్వయం అతని ఎంద అవిద్య ఎట్లా ఉంటుంది ఆవరణ ఎట్లా ఉంటది అవిద్య లేకపోతే ఆవరణ లేకపోతే విక్షేపం ఎలా సంభవిస్తుంది విక్షేపం లేకపోతే అనర్థమే లేదు అనర్థం లేకపోతే జ్ఞానం వైయార్థం ఆపత్తి ఏర్పడుతుంది జ్ఞానాన్ని ప్రతిపాదించే శాస్త్రం అప్రమాణికమైపోతుంది అని కుతర్కం చేయకు సకల జీవుల యొక్క అనుభవం ఉన్నది ఆ అనుభవాన్ని ఎలా అపలాభం చేయగలవు నాకు కూటస్థుడు తెలియదు ప్రతీతి అవటం లేడు లేడు అనేటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా స్వీకరించు మరి ఆ అనుభవము ఆ అజ్ఞానము ఎక్కడుంది కూటస్థుని అందే ఉంది ఎక్కడుంది చేతనం నందే ఉంది నేను అజ్ఞానిని అనేవాడు ఇవ్వడు చేతనమా జడమా చేతనమే కదా మరి చేతనం ఆశ్రయించుకునే ఉన్నదా లేదా అజ్ఞానము ఆవరణము అందుకని చేతనానికి అజ్ఞానానికి ఏం విరోధం లేదని స్వీకరించు ఎందుకు అనుభవం ఉన్నది ఆ ఒకవేళ నీకు ఆ అవిద్య ఆవరణ విక్షేపం నివృత్తి కావాలంటే దానికి ఉపాయం అడుగు చెప్తాం మేము ని అద్య మాత్రం ఉన్నది ఎక్కడ చైతన్యం నందే ఉన్నది ఆత్మయందే ఉన్నది ఆత్మకు అవిద్యకు ఏం విరోధం లేదు సామాన్య చైతనానికి అవిద్యకు విరోధం లేదు ఆ గురు శాస్త్రాలను ఆశ్రయించి చక్కగా తత్వంబ మహావాక్యాలను విచారం చేసినట్లయితే ఏ దృఢ అపరోక్ష అప్రతిబద్ధ బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అది అవిద్యకు విరోధి ఉంటుంది కానీ సర్వసాధారణంగా సామాన్య చైతన్యం నందు అవిద్య ఉండేది సంభవిస్తుంది ఏం విరోధం లేదు ఇది సకల జీవుల యొక్క అనుభవం ఉన్నది ఆ అనుభవాన్ని స్వీకరించి ఇప్పుడు తర్కం చెయ్యి అని సమాధానం చెప్పినాడు సరే మరి ఇప్పుడు ఆ అనుభవం ఏమిటి అని అంటే అదే స్మరించి చెప్పినాడు స్వానుభూతి అవృతౌచ ప్రదర్శిత అత కోటస్థ చైతన్యం అవిరోధి చితర్కత అవిద్యాం అవృతౌచ అవిద్య అనుభవం మరి ఆవరణ యొక్క అనుభవంందు మేము పూర్వమే ఇరవై ఏడో శ్లోకంలో చెప్పాం అగ్నిజనుల యొక్క అనుభవాన్ని ప్రదర్శించాము అత అందువల్ల కూటస్థ చైతన్యం అవిరోధి ఇది తర్కితాం కూటస్థ చైతన్యము అవిద్య ఆవరణలకు విరోధి కాదు అని ఈ విధంగా తర్కం చెయ్యి అని సమాధానం చెప్పినాడు ఫలితమాహా ఫలితం ఏమిటి అంటే అత కూటస్థ చైతన్యం అభివృద్ధి తర్కెతాం అందుకని కూటస్థ చైతన్యం ఆ విరోధి కాదు అవిరోధి ఉన్నదని తర్కం చెయ్యి అన్నాడు తమేవ తర్కం అభినేయ దర్శయతి ఆ అనుభవానుసారి తర్కం యొక్క ఆకారం ను తర్కం యొక్క స్వరూపాన్ని చూపెడుతున్నాడు ముప్పై శ్లోకం ద్వారా తచ్చేత విరోధి కే నేయం వివేకస్థురో తత్వజ్ఞాని దృశ్య తాం వ్యతిరేకంగా బాధకం చూపెడుతున్నాడు ఒకవేళ కూటస్థ చైతన్యము అవిద్యకు ఆవరణకు విరోధం ఎప్పుడైతే విరోధం విరోధి పదార్థాలు రెండు ఏకత్ర ఉండేది సంభవిస్తుందా తమ్మ ప్రకాశ చీకటి వెలుగులకు ఒకే చోట ఉండేది సంభవమా లేదు కదా అంటే ఒక విరోధి పదార్థం ఉంది అని అంటే వేరొక విరోధి పదార్థం ఉండదు పిల్లి ఉన్నది అంటే ఎలుకలు ఉండవు ఎలుకలు ఉన్నాయి అంటే పిల్లి లేదని అర్థం ఎందుకు వద్యఘాతక న్యాయం అంటారు దానికి వద్యము అంటే వధించుటకు యోగ్యము ఎవరు ఎలుకలు ఘాతకము ఎవరు పిల్లి పిల్లి ఎలుకలకు ఏమి న్యాయం అంటే వద్యఘాతక న్యాయం అంటే ఒక విరోధి పదార్థం ఉంది రెండో విరోధి పదార్థము ఉండదు అట్లా సాక్షి చైతన్యం లేదా కూటస్థ చైతన్యములకు మరి అవిద్య ఆవరణలకు విరోధం కనుక ఉన్నట్లయితే కూటస్థుడు అయితే సదా విద్య ఉంటాడు నిత్యము సత్యము అబాధితమై ఉన్నాడు ఉన్నప్పుడు ఆ విద్యకు విరోధి అయితే ఇక ఈ అవిద్య ఉంది అని ఎవరి చేత అనుభవింపబడుతుంది చెప్పండి తచ్చేత్ విరోధి కేనేయం ఆవృత్తి అనుభూయతం తచ్చేత అంటే విరోధి ఉన్నది కూటస్థునికి ఈ అవిద్య అనంటే ఈ అవిద్య ఉంది అని ఎవరి చేత అనుభవింపబడుతుంది చెప్పండి చీకటిని దర్శించుకోవాలని ఒకరోజు సూర్యుడు బయలుదేరిండి అంట ఆ చీకటి చీకటి అని అంటారు ఆ చీకటి ఎలా ఉంటుందో చూడాలి అని సూర్యుడు బయలుదేరిండి చూడగలడా ఎప్పుడైనా ఏ కాలం ఏ యుగంలోనైనా ఎంత ప్రయత్నం చేసిన సూర్యుడు చీకటిని చూడగలడా ఎందుకు తాను ఎక్కడెక్కడ వెళ్తే అక్కడక్కడ ప్రకాశమే ప్రకాశం చీకటి ఉండదు ఎందుకు విరోధి అట్లా కూటస్థునికి ఆ విద్యకు విరోధం ఉన్నది అని అంటే మరి ఆ అవిద్య ఉంది అని ఎవరికి అనుభవం కలుగుతా చెప్పండి ఎవరి ద్వారా సిద్ధి అయితే అని ఈ విధంగా వ్యతిరేకముఖంగా చెప్తున్నాడు అందుకని ఏం చెప్పినట్లయింది కూటస్థునికి ఆ విద్యకు విరోధం ఉండదు అహం అజ్ఞ అనట్లు సకల జీవుల యొక్క అనుభవం ఉన్నది ఈ అనుభవమే ప్రమాణం మనకు ఎప్పుడైతే వివేకం చేస్తవో ఈ అవిద్య మిథ్యా ఉన్నది కల్పిత ఉన్నది అని అవిద్యను కూటస్థు నుంచి వివేకం చేసినట్లయితే అప్పుడు విరోధి అవుతుంది చేయనంత వరకు ఉంటుంది విచారం చేస్తే వివేకం చేస్తే ఉండదు విచారకీయే హువేజో హూవే నహి సో అవిద్య కయే విచారం చేస్తే ఏది ఉండదు అదే అవిద్య ఆ వివేకం చేయనంత వరకు ఉంటుంది వివేకం చేస్తే అప్పుడు చైతన్యము దానికి విరోధం అవుతుంది ఏ విధంగా అగ్ని కట్టెల్లో ఉంటుంది కానీ అది దేన్ని కాల్చదు కట్టెలు ఉన్నాయి చూడండి మనం ఫర్నిచర్ కూడా చేసుకుంటాము ఇళ్లలో పెట్టుకుంటాము మరియు ద్వారాలకు తలుపులు అవి కూడా చేసుకుంటాము అవి కట్టెలే కదా మనలో అగ్ని ఉంది కదా మరి కాలిపోతుందా ఇల్లు లేదు కదా సామాన్య అగ్ని ఉంది అది దీన్ని కాల్చదు దీనికి విరోధం లేదు కాని ఆ కత్తెలని ఘర్షణ చేసినట్లయితే రాపిడి చేసినట్లయితే వాటి నుండి విశేష అగ్ని ఉత్పన్నమవుతుంది ఆ అగ్ని ఈ రోజు ఉన్నది కాలుస్తుంది దహించి వేస్తుంది అట్లా సామాన్య చైతన్యం నందు అవిద్య ఉంటుంది కానీ ఎప్పుడైతే గురు శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణము మరణము నిధి ధ్యాసనం చేస్తాడో అప్పుడు విశేష జ్ఞానం అహం బ్రహ్మాస్మీ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అది అజ్ఞానానికి విరోధి ఉండదు ఈ విచారము చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది అవిద్య తొలగిపోతుంది అని ఈ అనుభవం ఎవరికి చెప్పండి అంటే తత్వజ్ఞాని దృశ్యత తత్వజ్ఞాని ఎందు ఉంటుంది చూడు అంటాడు మహాత్ములు ఉన్నారు లోకంలో చూడు వారిలో అజ్ఞానం లేదు ఎందుకు తత్వజ్ఞానం ఉన్నది తత్వజ్ఞానం కలిగితే అజ్ఞానం ఉండదు తత్వజ్ఞానానికి అజ్ఞానానికి అవిద్యకు విరోధం ఉంటుంది కానీ సామాన్య చైతన్యానికి అజ్ఞానానికి విరోధం ఉండదు ఏవం అవిద్యావరణ దర్శయత్వ విక్షేపాధ్యాసం ఆహా ఈ ప్రకారంగా అవిద్య మరియు ఆవరణం ఈ రెండు అవస్థలను చూపెట్టి ఇప్పుడు మూడవ అవస్థ విక్షేపాన్ని చూపెడుతున్నాడు విక్షేపాధ్యాసము చూపెడు విక్షేపం అంటేనే అధ్యాసం విక్షేపం అంటే కర్తృత్వ భోక్తృత్వాది అభిమానం అదే విక్షేపం దేహాధిక ప్రపంచం ఇదే అధ్యాస అనపడుతుంది అధ్యాస కలగాలంటే మొదల అధిష్టానం యొక్క అజ్ఞానం ఉండాలి కదా అధ్యాస సామాగ్రులు ఏవే చెప్పబడ్డాయి విచార సాగరంలో జ్ఞానము ఉండాలి విశేష అజ్ఞానము ఉండాలి మరి పూర్వానుభూత సంస్కారం ఉండాలి ప్రమాద దోషము ప్రమాణ దోషము ప్రమేయ దోషము ఇవి ఉండాలి అన్ని ఉండాలని కూడా ఏం నియమం లేదు ఏ ఒక్కటి అధ్యాస అవుతుంది కేవలం ఒక అజ్ఞానం ఉంటే చాలు అధ్యాస అవుతుంది అందువల్ల ఇక్కడ అధ్యాస ఎందుకు అవుతుంది అని అంటే అవిద్య వల్ల అవుతుంది అజ్ఞానం వల్ల ఆవరణ ఉంది ఆ ఆవరణ చేత అధ్యాస అందుకని మొదలు ఇంతకు చెప్పినాడు అభ్యహరీ తత్వాత ఆవరణం ఉత్పాదతి అన్నాడు విక్షేపము కంటే ఆవరణ శ్రేష్టమైంది ఎందుకంటే ఆవరణ విక్షేపానికి కారణం కారణం లేకుండా కార్యము ఉత్పన్నం కావడానికి అవకాశం లేదు కాబట్టి కార్యము కంటే కారణమే శ్రేష్టమైంది కాబట్టి మొట్టమొదటి కారణం గురించి చెప్తాము ఇంత దగ్గర అవిద్య మరి ఆవరణ దాని గురించి చెప్పినాడు ఇప్పుడు కార్యమైనటువంటి విక్షేపాధ్యాసం గురించి చెప్తాడు అవిద్యావృత్తి కూటస్తే దేహద్వయ్యుతి సుక్త రూప్యవ్యస్త విక్షేపాధ్యాస ఏవహి కూటస్తే దేద్వయ యుత చి అజ్ఞానము ఆవరణము విక్షేపము ఇవన్నీ ఎవరి అవస్థలు అంటే చిరాభ్యాసం యొక్క అవస్థలు జీవుని యొక్క అవస్థలు అయితే ఇంతకు పూర్వమే కూటస్థుడు అంటే ఎవరు లక్షణం చెప్పుకున్నాం కదా అధిష్టానత దేహ ద్వయావచ్చేతన కూటర్వికారేణ స్థిత కూటస్థ ఉచే అంటూ కూటస్థుని యొక్క లక్షణం చెప్పుకున్నాం కదా ఇరవై రెండో శ్లోకంలో పూర్వక్త అవిద్య ఆవరణవతి కూటస్థే ప్రత్యేగా ఆరోపిత స్థూల సూక్ష్మ శరీర సహిత చిదాభాస విక్షేపాధ్యాస పూర్వక్త అవిద్య ఆవరణవతి కూటస్థే ఇంత పూర్వం గ్రంథకర్త చెప్తూ వచ్చాడు ఏమనే కూటస్థుని ఎందు అనాది అవిద్య అనేది ఒకటి ఉంది ఆ అవిద్య వల్ల ఆవరణ కలిగింది అని చెప్తూ వచ్చాడు కదా ఆ అవిద్య ఆవరణలు కలిగినటువంటి కూటస్థ రూప ప్రత్యేకాత్మయందు ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఆరోపిత ఉన్నాయి ఆ శరీరాలతో సహితమైనటువంటి చిదాభాసుడు ఆ శరీరాన్ని అభిమానించినటువంటి చిదాభాసుడే విక్షేపం అని తెలుసుకోవాలి ఇక్కడ చిదాభాసుడు అంటేనే విక్షేపం జీవుడు అంటేనే విక్షేపం ఎందుకు అభిమానమే ఇక్కడ సంసారం అంతే అభిమాన సాండావ ముక్తి రూపడా అన్నాడు తుకారం మహారాజు అభిమానాన్ని వదులుకో ముక్తి అనేది రూపడా ఉద్దర లేదు వాయిదా లేదుగా అభిమానమే బంధానికి కారణం అదే సంసారానికి కారణం ఆ అభిమానని పొందిన వాడేవుడు జీవుడు ఆ అభిమానాన్ని వదిలితే దేవుడే వాడే కూటస్థుడు నేను కూటస్థుణ్ణి ప్రత్యేకమైన పరమాత్మను అనేది విస్మరించి ఈ దేహాది సంఘాతాన్ని అభిమానించి నేను జీవుణ్ణి నేను కర్తను నేను అనేకమైనటువంటి భ్రాంతిని పొందనాడు విక్షేపాన్ని పొందనాడు కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం అభిమానించడం అనేదే ఇక్కడ విక్షేపము వాడే జీవుడు చిదాభాసుడే విక్షేపము అస విక్షేపస్య అధ్యాసత్వ సిద్ధయే సుక్తి రహిత అధ్యాస సామ్యం దర్శయతి ఇదంశి ఈ విక్షేప అధ్యాసాన్ని సిద్ధి చేయటం కోసం దాన్ని ప్రతిపాదించడం కోసము సుక్ రహిత అధ్యాస సామ్యం అని చూపెడుతున్నాడు సదృశ్యం ఏమిటి అని చూపెడుతున్నాడు ముప్పై నాలుగో శ్లోకం ద్వారా ఇద సత్యత్వం సుక్తిగం రూపే ఈక్షత విక్షేపే వీక్షిగం ఇద వంశ ఏ విధంగా సుక్తి అందు ఇదంశం ఉన్నది సత్యత్వం ఉన్నది దాన్ని ఆధారంగా చేసుకొని వెండిని భ్రాంతి చూస్తున్నాడు అదే విధంగా యందు స్వత్వం ఉన్నది స్వత్వం అంటే ఆత్మ ఆత్మత్వం స్వయంతం స్వయంగా తానే ఉన్నాడు స్వత్వం ఉన్నది మరియు సత్యత్వం కూడా ఉంది దాని ఎందు ఈ విక్షేపము నేను కర్తను నేను భోక్తను ఇత్యాది విక్షేపాన్ని భ్రాంతి చేత చూస్తున్నాడు భ్రాంతిని పొందినాడు ఇది సామ్యత శక్తి ఎందు ఏ విధంగా ఇది మోసము ఉండి కూడా దాని ఎందు విండిని భ్రాంతి చేత చూస్తున్నాడు అదే విధంగా స్వత్వము మరియు వస్తుత్వం అంటే సత్యత్వము తన ఎందు ఉంది తన వాస్తవ స్వరూపముంది ఉండగా దాని యందు నేను కర్తను నేను భోక్తను అంటున్నాడు అంటే విపరీతంగా నిశ్చయం చేసుకుంటున్నాడు ఇదే విక్షేపము కృష్ణాంత దృష్టాంతంలో సామ్యతను చూపెట్టాడు శుక్తిగత ఇదమంశ రూపే విషయ హిదవంశము సత్యత్వము ఎక్కడా శుక్తి ఎందు ము చిప్ప ఉన్నది కానీ చూస్తున్నాడు ఎక్కడా వెండి ఎందు ఈ హిధమంశం అంటే ఏమిటి అంటే మనం ప్రతి వస్తువును నిర్దేశించేటప్పుడు ఇది ఘటము ఇది పటము ఇది పాషాణము ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఇది ఇది అంటామే అవ అది ఇద మోసం ఇదం అంటే ఇది సంస్కృతంలో ఇదం అంటే ఇది అని అర్థం ఇదం వస్తు సన్నికృష్ట అంటే ఎదురుగా సమీప ఉన్నటువంటి వస్తువును మనం ఇదం అని అంటూ అదే ఇద మోసం ఇక సత్యత్వము అంటే ఆరోపిత వస్తువు నివృత్తి అయినప్పటికీ కూడా అది నివృత్తి కాదు ఆరోపిత వస్తువు వెండి నివృత్తి అవుతుంది కానీ దాని అందు సత్యత్వం ఏదైతే ఉందో అది నివృత్తి కాదు అందుకని హిదంశము సత్యత్వం ఉండగా వెండి అందు వీటిని ఆరోపించి చూస్తున్నాడు ఏమంటాడు ఇది వెండి హిదం రజత్వం అస్థి ఇది వెండి ఉన్నది ఆ ఉన్నది అనేది సత్యత్వం అస్తిత్వం ఇది అనేది హిదవంశం ఈ రెండిటిని ఎక్కడ చెప్తున్నాడు వెండి అందు చెప్తున్నాడు ఇది వెండి ఉన్నది ఇదం రజతం అంటున్నాడు ఆ ఇదం అనేది ఉన్నది అనేది అస్తిత్వం సత్యత్వం ఏది అది అధిష్టానంలో ఉంది కానీ వెండి అందు ఆరోపణ చేస్తున్నాడు వాస్తవంగా వెండి ఉన్నదా పురోవర్తి దేశంలో ఉందా వెండి లేదు మరి ఎప్పుడైతే లేదో ఆ లేని ఉన్నట్టుగా చెప్తున్నాడు ఇది ఆరోపం కాదా పూర్వ దేశంలో ఉన్నది ఏది ఎదురుగా ఉన్నది శుక్తి ఆ శుక్తిని విస్మరించి ఇది రజతం అంటున్నాడు ఇది వెండి అంటున్నాడు ఆ ఇదం అంశం అది అధిష్టానం అంశం శక్తి యొక్క అంశం మరి ఉన్నది అనేటువంటి ఉనికి ఏదైతే ఉన్నదో అది కూడా శుక్తి యొక్క అంశము కానీ దాన్ని వెండి ఆరోపించి ఇది వెండి ఉన్నది ఇదం జతం అస్తి అని ఆరోపణ చేస్తున్నాడు అన్యత్ర ఉన్నదాన్ని అన్యత్ర ఆరోపణ చేస్తున్నాడు అతస్బుద్ధి అవోచ్చామా అని చెప్పిన ప్రకారంగా అదిగాని దాని బుద్ధి వెండి గాని శుక్తి ఎందు వెండి బుద్ధి ఇదే అధ్యాస విక్షేపము ఇదే భ్రాంతి ఇదే భ్రమ ఇది సామ్యత చూపెడుతున్నాడు దాష్టాంతంలో స్వయం త్వం ఎక్కడుంది ఆత్మయందు ఉంది అస్తిత్వము గు వస్తుత్వము అనేది ఆత్మయందు ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి కూటస్థునియందు ఉన్నటువంటి స్వత్వము మరియు అస్తిత్వమును జీవునియందు విక్షేపమునందు ఆరోపణ చేసుకుంటున్నాడు విక్షేపే విక్షతే విక్షేపము జీవునియందు చూస్తున్నాడు అహం మనుష అహం బ్రాహ్మణ అహం కర్త అహం భోక్త అని విధంగా అంటున్నాడు చూసారా వాస్తవంగా అహం పదానికి లక్ష్యార్థం మీద కూటస్థ చైతన్యం అయితే ఆ కూటస్థ చైతన్యాన్ని విస్మరించి ఈ రెండు శరీరాలను అభిమానించినటువంటి ఈ జీవుని యందే అహంను ఆరోపిస్తున్నాడు మరి అస్మి వస్తుత ఏది సత్యత్వము ఉనికి అనేది ఆరోపించుకుంటున్నాడు వాస్తవంగా మూడు కాలాల్లో అబాధ్యమే ఉంటున్నది ఏది కూటస్థ చైతన్యం ఆ ఉనికిని ఆ అస్తిత్వాన్ని ఆరోపితమైనటువంటి దేహాది సంఘాతాన్ని అభిమానించినటువంటి కూటస్థుని ఎందు చెప్తున్నాడు మరియు స్వత్వాన్ని కూడా జీవునియందు అహం అని వ్యవహారం చేస్తున్నాడు అహం కర్తా అస్మి అహం భోక్తా అస్మి అహం మనుష్య అహం బ్రాహ్మణ అని విధంగా విపరీతంగా ఆరోపించుకొని భ్రాంతిలో పడి చేసుకుంటున్నాడు ఇది దృష్టాంతానికి దృష్టాంతానికి సామ్యత పదకొండవ అంకం శుక్తికాయాం స్థితం పురోదేశాది సంబంధత్వం ఆరోపితే చ రజతే అవభాసతే అంటే శుక్తి స్థితం ఉన్నటువంటి పురో దేశాది సంబంధత్వం ఇదేదైతే ఉందో ఇదం అంటే ఇదమస్తు సన్నికృష్ట సమీప తరవర్తి చైత రూపం అధశస్తు విపృష్ట తదితి పరోక్షే అనేటువంటి వ్యాకరణ నియమానుసారంగా ఇదమస్తు సన్నికృష్టే ఇదం శబ్దం చేత చెప్పబడేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది సన్నికృష్ట దేశంలో పురోవర్తి దేశంలో ఉంటుంది ఆ పూర్వవర్తి దేశ సంబద్ధమైనటువంటి వస్తువును బోధిస్తుంది ఇదం అని అది ఎక్కడ ఉంది శుక్తికాయ ఎందు సుక్తే ఎదురుగా ఉన్నది ఆ సుక్తి ఎందు అంటే పురోవర్తి దేశ సంబంధాన్ని వెండి అందు ఆరోపిస్తున్నాడు అంతేకాకుండా అబాధ్యత్వం సత్యత్వం కూడా ఉంది ఎక్కడా వ్యవహారిక సత్యత్వం శుక్తి దాన్ని ఆరోపితమైనటువంటి వెండి యందు చెప్తున్నాడు ఇదం రజతం అస్తి ఇది వెండి ఉంది ఈ ఇది అనేది ఉంది అనేది శక్తి అంశాలు అది వెండి అందు ఆరోపించి చెప్తున్నాడు వెండితో సంబద్ధం చేసి చెప్తున్నాడు అన్యత్ర ఉన్న దాన్ని అన్యత్ర ఆరోపించి చెప్తున్నాడు ఏ విధంగా శుక్తి అందు ఉన్నటువంటి ఇదం మరియు సత్యత్వాన్ని ఆరోపితమైనటువంటి రజతం నందు కల్పించి చెప్తున్నాడు రైతం నందు ఏ విధంగా అవభాసమనం అవుతుందో ఏం అదే విధంగా కూటస్థునియందు రెండు ఉన్నాయి స్వయంత్వము మరి సత్యత్వము వాటిని కూటస్థనిష్టం ఆరోపితే చిదాభాసే అవభాసతే కూటస్థునియందు ఉన్నటువంటి ఆరోపితమైనటువంటి చిదాభాసుని ఎందు వ్యవహారం చేస్తున్నాడు అహం కర్త అహం భోక్త అస్మి అనేది అధ్యయనం చేసుకోవాలి నేను మనుష్యుని ఉన్నాను నేను కర్తను ఉన్నాను నేను భోక్తను ఉన్నాను నేను బ్రాహ్మణుని ఉన్నాను నేను బ్రహ్మచారిని ఉన్నాను అని ఏ విధంగా నేను ఉన్నాను అనేది వాస్తవంగా ఇవి కూటస్థుని ధర్మాలు నేను అహం ప్రతీతికి విషయం ఎవరు వాస్తవంగా కూటస్తుడు కానీ చిదాభాసుని ఏదో ఆరోపణ చేస్తున్నాడు వాస్తవంగా చిదాభాసుడు మిచ్చాగద ఆ మిథ్య అయినటువంటి దాని ఎందు సత్యమైనటువంటి వస్తు ధర్మాలను ఆరోపించి చెప్తున్నాడు ఇది దృష్టాంత దృష్టాంతాలకు సామ్యత చూపెట్టినాడు ఇట్లా ముప్పై నాలుగు శ్లోక పర్యంతా తెలుసుకుందాం మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చు ఓం సహనాభవతు సహనోభునత్ సహవీర్య కరవావహై తేజస్వినధస్సు మా విఘ్నివహై ఓం శాంతి శాంతి శాంతి